కీర్తన ఎనిమిది ఎవరు చెప్పినా మనసేలమాను ఇవ్వలవలవుగా కయేలమాను ఎవరు చెప్పినా మనసేలమాను ఇవ్వలవ్వలవుగా కయేలమాను కమ్ముకున్న ఇంద్రియాలు గారడించగా జీవుడు ఇమ్మల దొరలక మరేలమాను ఇమ్ములేని కోరికలు ఎక్కెక్కులాడగాను ఉమ్మడి కర్మాలు చేయక ఊరక ఏలమాను పేరడి ముదములెల్లా పెనుగొనగా ఒరుల నిరసించకీ దేహి ఎలమాను తీరని చలములు ఇవి తెలివి చెరుచుగాను ఏరువెట్టకునియుండక ఏలమాను ఉడివని ఆశలు ఒత్తుకోలు చేయగాను ఇడిక ఈ ప్రాణుడు ఏలమాను కడువేగా శ్రీ వెంకటనాథుడు కావగా ఎడయక అని మనకేలమాను